కీర్తన యాభై ఐదు ఎరుకగలిగితేను ఇతడే దిక్కు మరి నిమిషమీతని మాని ఉండదగునా ఎవ్వరి సొమ్ము కుడిచి ఎవరి గురాల వెంట కొవ్వు తీర పారాడి కొలిచేది ఇవ్వల పుట్టించి పెంచి ఏలిన దేవుడుండగా అవ్వలివ్వలి వారిని ఆశపడతగునా తా తానెవ్వరికి బుట్టి తలక ఊరి వారికి ఆనందాన అయ్యలమ్మలనుకునేది పాని పట్టి సర్వవిధ బంధుడు విష్ణుడుండగా మానిసి చుట్టరి కాలు మరుగక చెల్లునా ఎందువంకనో ఈ దేహి ఏమిటి నో పొగొడుచు ఇందువలనెవ్వరికి ని కందువైన శ్రీ వెంకటనాథుడు కావగా సందుసుడి కోరికల నట పడచెల్లునా